సో అప్రాప్త అభిలాష పూర్వం అలా ఉండేది ఇప్పుడు ఎలాగో తెలిసిన ఫుట్పాత్ మీద నడిచేవాడికి మెర్సీడస్ బెంజ్ కను నడపాలని కోరిక వీడి మధ్యలో రెండు మూడు స్టెప్స్ దాటేసి కోరిక అరే సైకిల్ కొనుక్కున్నామనే కోరిక వాడికి లేదనే నేర్చుకున్నా సైకిల్ కొనుక్కుంటే ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది సైకిల్ ఆ దృష్టే లేదు డైరెక్ట్గా ఒక మెర్సీడస్ కారు కొనుక్కుంటే బాగుంటుంది అనేవి ఏది ఫుట్పాత్ మీద నడిచేవాడికి మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అయిపోయి నెలకు యాభై వేలు సంపాదించేస్తే జీరో ఫైనాన్స్ జీరో ఇంట్రెస్ట్ మీద కార్ ఎవడో ఇస్తాడు తీసుకో వస్తుంది వీడు రియల్లీ పీపుల్ ఆర్ వెరీ గ్రీడీ అదిగో దాని ప్రశ్న అప్రాప్త అభిలాష ఇక ఆసంగ ప్రాప్తే విషయే మనస ప్రీతి లక్షణ సంశ్లేష ఇంకా మనస్సు వీడికి దొరికింది కొత్తగా రానక్కర్లా వీడి దగ్గర ఉంది ఆ వస్తువు వీడికి లభించింది లభించినది ఆ లభించిన వస్తువు మీద వీడికి ఒక అటాచ్మెంట్ సంశ్లేష సంశ్లేష అంటే తెలుగులో చెప్పాలి కదా మరి తెలుగులో తగుల్ కొనుక అంటే తెలుసునండి ఇప్పుడు ఈ చేపలు బట్టి వాడు ఏం చేస్తాడంటే హుక్కు తీసుకుంటాడు హుక్కు ఉక్కు ఇలా చాలా షార్ప్ హుక్కు ఇలాగ వంకర తిరిగి ఉంటుంది ఆ హుక్కుని ఒక మాంసపు మొక్కతో కవర్ చేస్తాడు హుక్కు వేస్తే చేప వస్తున్న దగ్గరికి రాదు మాంసపు మొక్కతో హుక్కుని కవర్ చేస్తాడు కవర్ చేసి వేస్తాడు ఆ హుక్కు చిగురిన దారం ఉంటుంది ఆ మాంసపు మొక్క అనుకుంటుంది చేప ఆ గంధానికి ఆ రూపాన్ని చూసి ఇది మాంసపు ముక్క అనుకుంటుంది అనుకుని దాన్ని నోరు తెరిచి ఆ హుక్కుని ఇట్ బైట్స్ ది హుక్ హుక్కుని బైట్ చేసిన వెంటనే అది తాలువుకి ఆ హుక్కు ఫిక్స్ అయిపోతుంది రక్తం వస్తూ ఉంటుంది నొప్పు ఉంటుంది ఆ హుక్కు నుంచి ఇంకా మాంసపు ముక్క లేదు ఇంకా మాంసపు ముక్క అది ఎప్పుడో పోయింది దాని మీద అది రుచి ఎప్పుడో పోయింది రక్తం వస్తూ ఉంటుంది ప్రాణమే సమస్యగా ఉంటుంది ఆ హుక్కు నుంచి బయటపడడానికి ఆ చేప చాలా ప్రయత్నం చేస్తుంది ఎంత అధికంగా ప్రయత్నిస్తే ఆ హుక్కు అంత గట్టిగా మన మాంసంలో నాటుకుంటుంది ఈ లోపల ఈ తాడు వీడిలా లాగేసి దాన్ని పట్టుకుంటాడు సంసారులు అంటే అలాగే ఉంటారు నేను చేప గురించి చెప్పట్లేదు చేప దృష్ట చేపల గురించి చెప్తున్నాడు స్వామీజీ అనుకున్నారు చేపల గురించి చెప్పట్లేదు నేను సంసారుల గురించి చెప్తున్నాను సంసారులు ఎలా ఉంటారంటే వీడు పట్టుకుంటాడు దేన్న చిట్ చిట్టులో జారితే ఈ చిట్టులో చేరితే నీవు ఐదు లక్షలు వస్తుంది నీకు నువ్వు మూడు నెలలు కడితే చాలు వాడు ఎక్కువగా పాడి వాడి యొక్క మనం పంచుకుంటూ కాబట్టి ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది నువ్వేమీ కట్టేది ఏమి ఉండదు పెద్ద ఎక్కువ కట్టేది ఉండదు కానీ వచ్చేది మాత్రం పెద్ద మోట వస్తుంది అని తర్వాత ఈ ఈ సంచి చూసారా ప్లాస్టిక్స్ అంచి దాని మీద పేరు అది రాసి ఉంటుంది దాంట్లో మీరు కూడా మీ పేరు కూడా కాగిత మీద రాసి పెట్టుకోవచ్చు అక్కడ పౌర్చిక ఉంటుంది జిప్ ఉంటుంది జిప్ బ్యాగ్ బా జిప్ బ్యాగ్ వాట్ ఏ థింగ్ ఇట్ ఈస్ అది మీకు ఫ్రీగా ఇవ్వడం అవుతుంది ఈ జిప్ బ్యాగ్ అని వీడి ఆ హుక్కుకి ఈ మాంసం మొక్కను పెట్టి వీడి ముందు ఇలా ఇల్లలా ఆడిస్తాడు ఆడిస్తే వీడు బైక్ చేస్తాడు ఇంకా అయిపోయిందంటే వీడు వీడు ఖర్చు అయిపోతాడు వీడికి డబ్బులు వచ్చింది ఉండదు ఏముండదు ఒకప్పుడు వాడు వీడు పాట పాడతాడు పాట పాడితే వీడికి వాడు డబ్బులు ఇవ్వడు వాడు దొరకకపోతే వాడు ఆ బోర్డు తీసేస్తాడు బోర్డు తీసేస్తే వీడు వీళ్ళు వీడు ఇలాంటి వాళ్ళని ఇలాంటి అభాగ్యం ఇంకోకుంటాం అంతకుముందు ఈ హుక్కులు వాడు బదు బదు హుక్కులు వేసుకుంటాడు కదా మనతో సమానంగా ఈ హుక్కును మింగిన వాడేవాడు అని వీడు చూసుకుంటాడు వెతిక అక్కడే వేలాడుతున్న ఇంకో అరెల మంది కలుస్తారు వీళ్ళందరూ కలిసి వెళ్ళి వాడిని పట్టుకుంటారు పట్టుకుని వాడిని ఇంట్లోంచి బయటికి తిట్టుకుంటూ లాక్కొచ్చేసి కొట్టేసి చింపేసి వాడిని ఇలా మొత్తేస్తారు వాడు స్పృహ తట్టు పడిపోతాడు వచ్చి వీళ్ళను ఆరడెల మందిని అరెస్ట్ చేస్తాడు వీడు వెళ్ళి అరెస్ట్ అవుతాడు బెయిల్ తెచ్చుకుంటాడు ఓ లాయర్ని పెట్టుకుంటాడు ఏమండి వాట్ ఈస్ గోయింగ్ ఏమన్నా అర్థమైందా ఈ కథ ఈ సంసారంలో ఉన్నారు చూసారా ఇంతటి ముక్కులు వెళ్ళేదానికి ప్రతి హుక్కు వెళ్ళి బయట చేస్తూ ఉంటాడు ఎవ్రీ సింగిల్ హుక్ హీ బైట్స్ దాన్నే ఏమన్నారు సంగము అని పేరు హుక్కుని దేనిని బయట చేయకుండా పొట్టకి ఎంత కావాలి ఇంత కావాలి దీనికోసం ఈ హుక్కుల్ని ఎందుకు అలాగా మింగుతూ ఉండడం అని అన్నిటికీ దూరంగా విరక్తిగా ఉండేవాడు వాడు కృతార్థుడవ్వాలి తప్ప సంసారంలో ఈ రకమైన ఆకర్షణలను ఎవడైతే బైక్ చేస్తాడో వాడు హీ హ్యాస్ టు పే ఏ వెరీ హెవీ ప్రైజ్ రజోగుణం యొక్క ప్రవృత్తి మీకు ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా కనపడుతుంది చూడగానే చెప్పాలనిపిస్తుంది ఏమండి అంత రజోగుణంలో మీరు ఏదో బాగా చదువుకున్నారని వింటున్నాము అది మీకు శోభగా లేదే ఇంతటి విత్సలు వీడి రజోగుణంలో ఉన్నారు మీరు కష్టపడతారు సుమా మధ్య వయస్సులోనూ పెద్ద వయస్సులోనూ ఉన్నారు ఇంతటి రజోగుణము మీకు తగదు మీరు కష్టపడతారండి అని చెప్పాలనిపిస్తుంది కానీ చెప్తే మనం చెప్తారు ఎందుకు వచ్చింది లేదని మన దారి మనం మన వాళ్ళని చెప్పడానికి వాళ్ళు తెలుసుకోవాలి కానీ పాఠంలో అయితే మొహమాటం లేకుండా చెప్పచ్చు మరి ఇది ఓన్లీ ప్లాట్ఫామ్ వాల్యూ కంటే సంసార్లు అలా ఉంటారు చాలా చిక్కని గతని అజ్ఞానులలో ఉంటారు వెరీ చూడండి కాఫీ సౌత్ ఇండియన్ కాఫీ చిక్కని చిక్కని కాఫీ అంటారు చూసారా ఆ కాఫీ తాగిస్తే ఇంకా స్టొమక్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా మటాష్ అయిపోవాలంటే ఇంకా స్టోమక్లో ఏది మిగిలి ఉండకూడదు ఈ కాఫీ వెళ్ళేసి ఆక్రమించేసి ఆ సిస్టమ్స్ని డిస్ డిస్ట్రాయ్ చేసి వారు వస్తుంది కెఫీని అలాంటి చిక్కటి కాఫీ తావాలని కోరి ఏరి కోరి తాగుతారు చూసారా ఈ సంవత్సరాలు అలా ఉంటారు అంతటి చిక్కని దట్టని అజ్ఞానంలో బతికేస్తూ ఉంటారు వెరీ అన్ఫార్చునేట్ వెరీ గ్రీడీ నా కొడుకు నా కూతురు దే ఆర్ వెరీ షూర్ అబౌట్ ఇట్ ఇట్ ఈ డజంట్ ఈ క్రాస్ దేవర్ మైండ్ దట్ మేబీ దిస్ ఐడియా ఈజ్ రాంగ్ నా కొడుకు నా కూతురు అనేవాళ్ళు లేరు ద్ నో సచ్ థింగ్ అనే ఐడియా సంసారంలో బుద్ధికి రాను కూడా రాదు వెరీ అన్ఫార్చునేట్ మనస్సుకి ఒక అటాచ్మెంట్ నిర్మాణం అవుతుంది ఇది లభించిన వస్తువుల ఎడల మనస్సుకి అటాచ్మెంట్ నిర్మాణం అవుతుంది నిర్మాణం అయితే దాని పేరే సంగము సంగము సో ఏదో వజ్రపుటంఘర ఉందనుకోండి స్నానం చేస్తూ ఎక్కడో పెట్టుకుని మర్చిపోతాడు మర్చిపోతే అది కనపడదు కనపడకపోతే వీడికి బెంగా ఖరీదైన వజ్రపుటంఘరే కనపడలేదు పోయింది దిక్కుమాలింది వేస్ట్ అసలు ఇంతవరకు పెట్టుకోవడమే పొరపాటు దేవుడు నాకు ఆశీర్వచనం చేశాడని అనుకోడు దట్ ఈస్ ది ట్రూత్ కానీ అలా అనుకోడు ఇది ఎవరు అపహరించారు ఇంట్లో మనుషులు ఇద్దరు ముద్దుర ఉంటారు కదా వాళ్ళకేసి చూస్తూ ఉంటాడు వేళలో ఎవళ్ళని అపహరించి సపోజ్ వాళ్ళలో ఎవరో అపహరించలేదనుకోండి అప్పుడు వీడికి వాళ్ళ మీద అటువంటి సందేహం కలిగినందుకు తనని సర్వీస్ చేస్తున్నటువంటి పేదవాళ్ళ మీద అటువంటి సందేహం కలిగినందుకు వీడు తనను బోరకేసు కొట్టుకోవాల్సిన ఇంకా ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ ట్రాప్ ఇట్ ఈజ్ ఆ ట్రాప్లో పడకముందే ఈ వజ్రపుటర్ నాకు వద్దు అని అక్కడ పారేశారనుకోండి అయిపోయిందండి యర్ ఫ్రీ కానీ సంగము అంటే అంత బలమైనది తృష్ణాసంగ తృష్ణాసంగ సముద్భవం శంకరులు వివరించలేదు దాన్ని ఏ సమాసము అన్నది ఆయన పట్టించుకోలేదు మీరు వర్కౌట్ చేసుకోండి అని వదిలిపెట్టేశారు సో తృష్ణాసంగములకు పుట్టుక స్థానము అని అర్థం చెప్పుకోవాలి కృష్ణాసంగయో అంటే షష్ఠీత్ వివచనం కృష్ణాసంగము అనే రెండింటికి పుట్టుక స్థానము లేదా సప్తమి కింద చెప్పుకుంటే కృష్ణాసంగము అనే రెండింటి ఎందు పుడుతూ ఉంటుంది షష్ఠి చెప్తే రజోగుణం వీటిని బలపరుస్తుంది సప్తమి చెప్తే ఇవ్య రజోగుణాన్ని బలపరుస్తూ ఉంటాయి ఓకే అంటే ఈ రజోగుణం ఏం చేస్తుందంటే మనస్సుకి ఒక చెప్ప శక్యము కానీ విక్షేపాన్ని కలిగిస్తుంది విక్షేపము ఇలా నీరుందనుకోండి నీరుంది ఆ నీరు తొట్టిలో నీరుంది ఆ పక్కనే పిల్లవాడు నిలబడి ఆ నీటిలో ఇలా చేయో లేకపోతే ఒక కట్టు పెట్టిన అలా కొడుతూ ఉంటాడు కొడుతూ ఉంటే చప్పుడు వస్తూ ఉంటుంది గల గల గల గల చప్పుడు వస్తూ ఉంటుంది ఆ నీరు కలిగిపోతూ ఉంటుంది ఆ పరిస్థితిని మీరు ఊహించగలరు కదా మనిషి యొక్క మనస్సు అలా ఉంటుంది దాన్ని విక్షేపము ఉంటారు వీడి మనస్సు అలా ఉంటుంది ఆ మనస్సులో తామర తుంపర్ల కింద ఆలోచనలు అలాగ వచ్చేస్తూ ఉంటాయి ఒక తేనె పట్టుని మీరు కదిలించారనుకోండి తేనెటీగలు ఎలా వచ్చేస్తాయి అలా ఝూ ఝుయి ఝూయి వచ్చేస్తాయి తేనెటీగలు అలా వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అమేజింగ్ అజోగుణం యొక్క దానివల్ల ఏమవుతుందో తెలిసినా వీడు గోహిష్ఠువాడు అయిపోతాడు చాలా తొందరగా యాభై ఏళ్ళు రాకముందే డయాబెటీస్ వచ్చేస్తుంది వీటన్నింటినీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు సైకోసోమాటిక్ డిసీజెస్ అని కూడా అంటారు అంటే సైకో అంటే మైండ్ సోమా అంటే బాడీ సో మైండ్ విక్షేపం పెరిగిపోయి అక్కడ రోగాలన్నీ అక్కడ పుట్టేస్తాయి పుట్టేసి శరీరంలో ప్రకటమైపోతూ ఉంటాయి పుట్టేది సైకో ఎక్స్ప్రెస్ అయ్యేది సోమా కాబట్టి సైకోసోమేటిక్ డిసీజెస్ వాడికి ఏమవుతుందంటే ఎసిడిటీ వచ్చేస్తుంది పొట్ట పొట్ట అంతా యాసిడ్ కింద తయారవుతుంది ఆ ఎసిడిటీ ఏమి అది మనస్సు ఏకాగ్ర మనస్సు కొంత శాంతి వచ్చే వరకు మీరు ఎన్ని మందులు వేసినా ఎసిడిటీ తగ్గదు అన్ని రకాల ఎసిడిటీలు అలా ఉంటాయని నా అభిప్రాయం కాదు తర్వాత ఇరిటే ఇరిటే ఇరిటేషన్ బబల్ సిండ్రోమ్ను అది సైకోసోమాటిక్ డిసీజ్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ ఇష్యూస్ అన్నీ వచ్చేస్తాయి కొలెస్టరాల్ మొదలైన ఇష్యూస్ అన్నీ వస్తాయి తర్వాత ఇంకేదో ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ ఏదో ఇలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటుందంటూ ఇంకా దాన్ని ఇంకొకసారి దాంట్లో దిగారంటే ఇంక మనం బయటపడలేము ఒకసారి హార్ట్ అంటూ మొదలు పెట్టారంటే ఇంకా శ్మశానానికి వెళ్ళిన ఆ ఇష్యూ అస్ వీటితో పాటుగా వీడి ఫైల్ కూడా తీసుకెళ్లి తగలిపెట్టి రావచ్చు అంతవరకు అలా ఉంటుంది మోస్ట్ డేంజరస్ థింగ్ ఈజ్ ఈజ్ అంచేతనే మీకు ఈ మనోవిక్షేపం అధికంగా పెరిగిపోతూ ఉంటే మీకు హోటల్స్ మంచి ఖరీదైన హోటల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఆ రజోగుణం వెంటనే పక్కపక్కనే మంచి ఖరీదైన హాస్పిటల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి మీకు ఎక్కడైనా బస్కీలో హోటల్స్ హాస్పిటల్స్ పేరల్గా పోతూ ఉంటాయి మీరు గమనించారో లేదు మంచి మంచి కొత్త హోటల్స్ వస్తూ ఉంటాయి పేరల్గా కొత్త కొత్త హాస్పిటల్స్ వస్తూ ఉంటాయి ఆ రెండు అప్పటెల్లుళ్ళ లాగా అనమాట అలాగే అన్నదమ్ములలాగా అది ఉంటే ఇది ఇది ఉంటే అలా కలిసిపోతూ ఉంటాయి అది ఇదంతా కూడా ఆల్ దిస్ కరప్షన్ రజోగుణం నుంచి పుడుతుంది రజోగుణం చాలా చెడ్డదండో చాలా చెడ్డది తత్ని బ్నా తత్ రజహ కౌంటేయా అర్జున ఈ రజోగుణము బంధిస్తుంది సుమా అని చెప్తున్నారు ఎలా బంధిస్తుంది కర్మసంగేనా కర్మసంగముతో బంధిస్తుంది కర్మసంగం అంటే ఎలాగో చెప్పమంటారా నేను చెప్తా చూడండి ఇప్పుడు వీడు ఓ తప్పు పని చేశాడు అనుకోండి ముందో తప్పు పని చేస్తాడు తప్పు పని ఎందుకు చేస్తాడు తృష్ణ లోభంతో లేకపోతే ఆసక్తితోటి ఏదో తప్పు పని చేస్తాడు తప్పు పని చేసి వీళ్ళు గోతులో పడతాడు వీళ్ళు ఏదో ట్రబుల్లో పడతాడు డిఫికల్టీలో పడిపోతాడు పడిపోతే వెంటనే రెండు రకాల యాక్షన్స్ మొదలు పెడతాడు ఆ డిఫికల్టీ నుంచి బయటికి రావడానికి అసలు ఒరిజినల్ తప్పేని నేను చేశాను అది ఆలోచించడు అది తెలుసుకుని అటువంటి తప్పు ఇంకెప్పుడు చేయకుండగా తప్పు చేసిన దానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఈ దుఃఖాన్ని అనుభవించేసి వాడు బయటపడ్డాడనుకోండి వాడు రజోగుణం నుంచి సత్వగుణంలోకి వెళ్ళిపోయినట్టు లెక్క అప్పుడు వాడు గుణాతీతులు కూడా అయిపోతాడు వాడు అలా చేయడు తప్పు చేసి కష్టంలో పడతాడు ఆపదలో పడతాడు ఈ ఆపద నుంచి బయటపడడానికి ఎన్ని లౌకిక వ్యవహారాలు ఉన్నాయో అన్నీ చేస్తాడు ఎవరికైనా లంశం ఇస్తాడు లేకపోతే లాయర్లని వాళ్ళని పెట్టుకుంటాడు లేకపోతే రౌడీలని పెట్టుకుంటాడు రౌడీలకు డబ్బిచ్చేదో చేయిస్తాడు లంచాలు ఇవ్వయిస్తాడు ఇవన్నీ లౌకికం ఎన్ని ఉన్నాయో అన్నీ చేయిస్తాడు ఓ ఆస్ట్రాలజర్నో న్యూమరాలజిస్ట్నో పట్టుకుంటారు ఈ మధ్యకాలంలో హిందూ ధర్మము అంటే ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ అనే పరిస్థితికి నిర్మాణమై ఉన్నది సమాజం కాబట్టి వీళ్ళకి యాస్ట్రాలజిస్కి న్యూమరాజు న్యూమరాలజిస్టులకి తేడా ఏం లేదు ఎటువంటి ఆస్ట్రో న్యూమరాలజీ వాళ్ళు ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్ అని ఫిజికల్ కెమిస్ట్రీ లాగా తర్వాత ఇంకా ఏదో మిస్టీరియస్ న్యూమరాలజీ అంటే ఇవేమో కొత్త కొత్త పేరు అలాంటి వాడిని పట్టుకుంటాడు పట్టుకుంటే వాడేం చేస్తాడంటే నీకు ఫలానా దేవత యొక్క అనుగ్రహం లేదు ఫలానా దేవత గ్రహమో నక్షత్రమో ఏదో పేరు వేరే వేరాయి అయితేనే తల పొగల కొట్టుకోవడానికి అది ఇప్పుడు శని గ్రహం అయితేనేమి లేకపోతే శీతలాదేవి అయితేనేమి లేకపోతే మఘా నక్షత్రం అయితేనేమి ఏదైతేనేమో తల కొట్టుకోవడానికి అన్నీ అలాంటిదితో పట్టుకుంటాడు ఆ దేవత నేను తప్పుగా చూస్తోంది ఆ కారణంగా నీకు కష్టాలు వచ్చాయి కాబట్టి నువ్వేం చేస్తావంటే ఫలానా తొత్తరమూడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అక్కడికి వెళ్ళి నూనెతో అభిషేకం చేయమని వీడు సలహా చెప్తారు ఏం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం తొత్తరమూడే వెళ్ళారా ఇక్కడ లేదా ఇక్కడది పనికిరాదు తొత్తర మూడిలోనే చేయాలి ఆ అభిషేకం ఏం కొన్నేళ్లతో అభిషేకం చేయొచ్చు కదా కోదు నూనెతోట చేయాలి అంటే వీడు నూనె డబ్బా ఒకటి మెత్తికెట్టుకుని తొత్రమూడిపోతాడు అంటే ఇప్పుడు వీడు ఎన్ని కర్మాలు చేస్తున్నాడంటారు ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ టాపిక్ నేను రిడిక్యూల్ చేస్తున్నానని మీరు అనుకోద్దు ఐఎమ్ టెల్లింగ్ ది ట్రూత్ కొంచెం బ్లంట్గా చెప్తున్నమాట వాస్తవం బికాజ్ ఐ కెన్ సీ లైక్ డే లైట్ ది ఫాలీ ఆఫ్ ఆల్ దిస్ ఐ కెన్ సీ ఇట్ లైక్ డే లైట్ లాగా నాకు కనపడుతూ ఉంటుంది ది ఫాలీ దాంతో ఐ ఫీల్ లైక్ కన్వేయింగ్ ఇట్ శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే మనం చెప్పకపోతే మనం దానిగా న్యాయం చేకూర్చిన వాళ్ళం కాకుండా అయిపోతాం భాష్యకారులు ఏమంటున్నారో చూడండి కర్మసంగంలో పడిపోతాడు అంటే కర్మ యాక్షన్స్ అనే అటాచ్మెంట్లో పడిపోతాడు అది ఎలా ఉంటుందో చూడండి దృష్టాదృష్ట దృష్టాదృష్టార్థేషు కర్మసు తత్పరత కర్మసంగ ఇది కర్మసంగం అంటే కర్మసంగము అంటే అటాచ్మెంట్ టు యాక్షన్స్ ఏమిటి యాక్షన్స్ దృష్ట వాడికి లంథం ఇచ్చామనుకోండి ఆ ఫైల్ మూవ్ అవుతుంది లేకపోతే వాడికి ఇంకేదైనా ఒక పని వాడికి చేసి వాడు మన పని వాడికి చేసి అని ఇది దృష్ట దృష్ట ప్రయోజనము కలిగిన యాక్షన్స్ అదృష్ట ప్రయోజనం ఎలా ఉంటుంది ఈ దేవత మన మీద కోపించబట్టే కదా మనం ఈ కష్టంలో పడ్డాం అని వీడికి ఇంటెలి ఆ ఇంటెలిజెన్స్ వీడికి ఎక్కడి నుంచి వచ్చింది వీడికి ఎలా తెలుసు అంటే అటువంటి వ్యాపారం చేసేవాడు ఒకడు ఉంటాడు నేను ఇంకో మాట అడుగుతా ఇతరుల అభాగ్యాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తున్నాడు అంటే వాడిలో ఒక అభాగ్యం ఉండి ఉండాలి కదా మరి ఆ సంగతి తెలుసుకోలేదెందుకు ఈ అభాగ్యులు అనుభూతి స్వరూప ఆచార్య అని ఒక ఆయన ఉన్నాడు ఆయన మండుక్యోపనిషత్తు కారికల మీద వ్యాఖ్యానం ఒకట్రాసారు వ్యాఖ్యానం ఒకట్రాస్త ఈ నీకు ఈ దుఃఖం దీనివల్ల కలిగింది నువ్వు ఈ కర్మలు చేస్తే నీకు ఆ దుఃఖం పోతుంది అని చెప్పేవాడు ఉంటాడే అని చెప్పేవాడు ఎందుకు చెప్తున్నాడు ఈజీలీ కలెక్టింగ్ సమ్ ఫీ ఆర్ నాట్ ఇప్పుడు మీ ఆత్మస్వరూపం ఇట్టిది అని చెప్పి వాడు ఫీజు లేకుండా చెప్తున్నాడు కదా మీకు ఈ గ్రహం బాగులేకపోవడం చేతి కష్టంలో పడ్డావని చెప్పి వాడు లేకుండా చెప్తున్నాడా ఫీజు పుచ్చుకు చెప్తున్నాడా అనుభూతి స్వరూప ఆచార్య ఐ కెన్ ఫర్గెట్ దట్ నేమ్ ఆయన సంస్కృత వ్యాఖ్యానం మాండూక్య తారికలకి ఆయన హిరేజ్ లు దిస్ పాయింట్ అక్కడ కాల కాల విధ అన్న చోట హిరేజ్ దిస్ పాయింట్ వాడు హెఫ్టీ ఫీజు తీసుకుని నీకేమో నీకు ఈ గ్రహం బాగులేదని చెప్తున్నాడు నీకేదో చెప్పి నీ గ్రహము బాగులేదనే విషయం నీకు చెప్పి ఫీజు వసూలు చేసి తన పెళ్ళం బిడ్డల్ని పోషించుకునేటువంటి పరిస్థితి వాడికి వచ్చిందంటే వాడికి గ్రహం బాగులేదో మీరు పట్టుకోవద్దు ఏదో గ్రహం బాగులేదునే కదా వాడు ఆ వ్యాపారంలో దిగాల్సి వచ్చింది అది అది హీ షుడ్ నో దాట్ నా దగ్గరికి వస్తే నేను ఏ గ్రహం బాగోలేదు బుద్ధి ఎందు జ్ఞానం అనేది లేకపోవడం చేత ఇగో ఇటువంటివన్నీ వస్తాయి కాబట్టి ఈ కర్మ సంఘము అదృష్టములైన ప్రయోజనములను అపేక్షించి కర్మలను చేసుకుంటూ పోతారు ఈ జన్మలో మనకి డబ్బు కావాలి కాబట్టి ఏ కర్మ చేయాలి కర్మ చేస్తాడు మరణించిన తర్వాత స్వర్గానికి పోవాలి ఏ కర్మను చేయాలి దానికి కర్మ చేస్తాడు సో ఈ రకంగా ఓ దేవుడా దేవుడా నాకు ఈ పని అయిపోవాలి అని పొద్దున్నే వెళ్ళి అష్టోత్తర శతనామ పూజ చేసుకుని చక్కగా దేవుణ్ణి కోరిక సక్రమంగా పూజించి ఆఫీస్కి బయలుదేరతాడు ఆఫీస్కి వెళ్ళేప్పుడు కవర్లో ఇవ్వాల్సిన లంచం జాగ్రత్తగా పెట్టుకుని ఆఫీస్కి వెళ్తాడు అంటే ఆఫీసులో లంచం ఇస్తాడు ఇంటి దగ్గర పూజ చేస్తాడు దేనికి కోరిక తీరడానికి ఆ కోరికని అది అవసరమా ఈ కోరిక అవసరమా ఇది తీరాలా సపోజ్ ఈ కోరికను నేను త్యాగం చేశాననుకోండి అప్పుడేమవుతుంది సపోజ్ ఆ కోరికనే నేను త్యాగం చేశాననుకోండి హౌ దట్ విల్ బి ఈ కర్మ సంఘం ఉండదు ఈ దృష్టాదృష్టార్థ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మ సంఘం నుంచి బయటపడిపోతాడు కానీ రజోగుణంలో ఉన్నవాడు శంకర్లు చాలా కరాఖండిగా చెప్తారు అదృష్టార్థంలో కర్మలు కూడా ఈ సంఘంలో భాగమే అవి కూడా వీళ్ళు బంధిస్తాయి తేన నిబద్ధ్నా రజోదేహీనం సో ఈ రజోగుణము ఈ మానవుడని మానవుని కర్మసంగము చేత బంధిస్తుంది అంచేతనే మీరు చూసుకోండి ఆ మనిషి శాంతంగా ఉన్నాడా లేకపోతే తల్ల ఉన్నాడా అనేక కర్మలతో తల్లకిందులు ఉన్నాడా చూసుకోండి మీరు మీరు వెళ్తే ప్రేమగా మీతో మాట్లాడడానికి కూడా టైం లేనంత హడావిడిగా ఉన్నాడా లేక ప్రేమగా మీతో మాట్లాడడానికి ఆ ఫ్రీడమ్ దట్ లేషర్ అంటారు ఇన్నర్ లేషర్ ఆ లేషర్ ఉన్నాడా ఆ లేషర్ లేనివాడు అనుకోండి మీకేమీ ఉపకారం చేస్తాడు ఆయన ఆయన తన తన మీద ఉండే కర్మభారం కొంత మీ నెచ్చి మీద పెడతాడు కాబట్టి కీపోవసరం జరిగే కీప్ అవే ఫ్రమ్ దట్ బ్యాంక్ సో శాంతమైనటువంటి అంతఃకరణ కలవాడు ఒక ఫ్రీడమ్ ఉంటుంది ఒక లేషర్ ఉంటుంది ఒక ఫిలిసిటీ ఒక విశ్రాంతి ఉంటుంది ఆ మనిషి ఎందు ఆయన మీకు ఏదైనా సలహా చెప్పగలుగుతాడు కానీ తల తిరిగిపోయి అన్నీ కానీ పనులను ఎత్తి వీడేం వేసుకోడు వాటిలో పడిపోతాడు అంతే వీడు వెళ్ళి ఆ తృష్ణ సంఘము దాంట్లోకి లాగేస్తాయంటే ఎన్ని నెట్వర్కింగ్ అంటారు మీరు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి మొదటి రోజు మీ అకౌంట్ ఎన్ని నాకు వివరాలు తెలియదు నేను ఏదో ఊహించి చెప్తున్నాను మొదటి రోజు మీ అకౌంట్ ఎంతమంది యాక్సెస్ చేస్తారు ఎనమండుగురు అంటే ఇప్పుడు మీ ఆ ఎనమండుగురు అకౌంట్లో మీరు చేరారు మీ అకౌంట్లో ఎనమండుగురు చేరారు కాబట్టి ప్రారంభంలో మీరు ఒకరు ఇప్పుడు ఎంతమంది అయ్యారు మీతో కలుపుకుని తొమ్మడుగురు అయ్యారు ఈ తొమ్మిది మంది ఒక్కొక్కరికి ఇరవై మంది చొప్పున మళ్ళీ మీకు వన్ డే అయ్యేప్పటికి మీ అకౌంట్లోకి ఎంతమంది వచ్చారు రెండు మంది మూడు మంది వచ్చారు ఒక స్ట్రిప్ ఉంటుంది ఆ స్ట్రిప్లో నెంబర్లు పోతూ ఉంటాయి అంటే ఫేస్బుక్ అకౌంట్లో పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి మీ ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారు అకౌంట్లో ఇప్పుడు మీకు ప్రస్తుతం ఫేస్బుక్ అకౌంట్ ఉందనుకోండి ఎంతమంది ఉండి ఉంటారు ఓ యాభై వేల మంది ఉండి ఉంటారు అంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి మీరు చెప్పింది యాభై మందికి తెలుస్తూ ఉంటుంది అంటే అర్థం ఏంటి ఇంకా ఈ జన్మకి బతికి బుట్ట కట్టడం అనేది లేదు అయిపోయాడంతే వీడు ఖర్చు అయిపోయాడు అంతే ఇంక వీడేం ఇంకా వీడు ధ్యానం ఏం చేస్తాడు ధ్యానం చేయాలంటే ఫేస్బుక్ అకౌంట్ బుద్ధిలో ఉంటుంది ఇంకేం ధ్యానం చేస్తాడు అర్థమైందా మీకు పాయింట్ నేను చెప్పింది ఏమన్నా కరెక్టా ఫేస్బుక్ గురించి నేను చెప్పింది కరెక్టా మీద నాకు తెలీదు ఫేస్బుక్ గురించి నేను ఊహించి చెప్తున్నాను మీకు అమేజింగ్ సోషల్ సోషల్ నెట్వర్కింగ్ అనే దాన్ని సోషల్ నెట్వర్కింగ్ అంటారా దీన్ని ని యూ బిలీవ్ మీ న్యూయార్క్ టైమ్స్ ఫ్రంట్ న్యూయార్క్ టైమ్స్ అంటే ప్రపంచం ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రేట్ మ్యాగజైన్ అది నేను ఇన్ని మ్యాగజైన్స్ చూశాను న్యూయార్క్ టైమ్స్ అంతటి క్లీన్ మ్యాగజైన్ నేను ఎక్కడ చూడలేదు భాష కానీ రిపోర్టింగ్ కానీ ఐడియల్ మ్యాగజైన్ డైలీ న్యూస్ పేపర్ ఫస్ట్ పేజీలో మెయిన్ హెడింగ్ ఏమిటో తెలిసిన ఇట్ ఈజ్ నాట్ సోషల్ నెట్వర్కింగ్ ఇట్ ఈజ్ యాంటీ సోషల్ నెట్వర్కింగ్ అని మెయిన్ హెడింగ్ యాంటీ సోషల్ అని మెయిన్ హెడింగ్ నమస్కారం పెట్టచ్చు మీరు ఆ మాట అయిన అన్నందుకు యాంటీ సోషల్ ఎమేజింగ్ అంటే మనస్సుని రజోగుణంతో నింపేస్తుంది అన్నమాట ఈ సోషల్ నెట్వర్క్ వాడు ఏమనుకుంటున్నాడో మీకు కావాలి మీరేమనుకుంటున్నాడో వాడికి ఎందుకు అనవసరం కదా అసలు మీరు అనుకుంటున్నదే మీకు బరువు అనుకోవడం మానేసి శాంతంగా కూర్చుంటే సరిపడుతుంది అలాంటిది మీరు ఇన్ని అనుక్కుంటూ ఉండడం వాళ్ళన్నీ అనుకునేవన్నీ మీకు తెలుస్తూ ఉండడం ఎందుకు ఇదే పిచ్చాయ కాబట్టి ఇదంతా కూడా పెద్ద సంసారం మీరు ఆత్మస్వరూపనిష్ట పొందాలి ఇదంతా బహిర్ముఖులు అంటారు వీళ్ళని బహిర్ముఖులు మీరు అంతర్ముఖులైతేనే మీకు ఆ స్వరూపం అనుభవానికి వస్తుంది మీరు బహిర్ముఖులుగా ఉన్నంత కాలం ఎన్ని శాస్త్రాలు చదివినా తేడా పడదు శ్లోకం అనే రజోరాగాత్మకం విద్ధి కృష్ణాసంగ సముద్భవం తన్నిపజ్నాతి కౌంటే కర్మసంగే నేహినం మీరు ఈ గుణములు ఇంకా తమో గుణం దగ్గరికి వస్తున్నాము ఈ గుణములు ఎక్కడ ఉంటాయో మీరు గమనించండి లోపలుంటాయా బయట ఉంటాయా బయట ద్రవ్యమునందు ఉంటాయి లోపల మనస్సునందు ఉంటాయి ఎందుకో తెలుస్తున్నాండి వాస్తవంలో బయట ఉండేటువంటి ద్రవ్యము లోపల ఉండే మనస్సు ఒకే ప్రకృతి యొక్క ముద్దుబిడ్డలు గుణా గుణేశు మత బయట ఉండే జగత్తులో మీకు రజోగుణం ఉంటుంది లోపల ఉండే మనస్సులో కూడా రజోగుణం ఉంటుంది అలాగే ఇతర గుణములు కూడా కాబట్టి మనస్సు మైండ్ అండ్ మ్యాటర్ రెండు కూడా సెపరేట్ కావు మైండ్ అండ్ మ్యాటర్ ఒకే ఉపాధానం నుంచి పుట్టాయి సత్వర గుణముల నుండే మ్యాటర్ పుట్టింది అవే గుణముల నుండి మైండ్ పుట్టింది వేరేస్ ఆత్మ అంటే మీ స్వరూపము ఇట్ ఈస్ బియాండ్ ద గుణ్ కాబట్టి మీరు గుణములతో తాదాత్యాన్ని చెంది గుణముల రూపంగా ఉండేటువంటి జగత్తుతోటి బాగా బంధంలో పడిపోయినట్లయితే మీ స్వరూపము కప్పివేయబడి ఉండును అలా చేయకూడదు కాబట్టి గుణముల యొక్క ఆపరేషన్ ప్రొసీజర్ తెలుసుకుని మీరు గుణముల యొక్క బంధం నుంచి బయటపడాలి తర్వాత రజోగుణము కర్మణ్యత రూపంగా అనుభవానికి వస్తూ ఉంటుంది కర్మణ్యత అంటే రెస్ట్లెస్నెస్ హైలీ ఎడ్యుకేటెడ్ రెస్ట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ దాన్ని కర్మణ్యత అంటారు లైక్ ఒకతను కార్లో కార్ నడుపుతున్నాడు కార్ నడుపుతుంటే బెల్ట్ పెట్టుకోకుండా కార్ నడిపితే అరెస్ట్ చేస్తారు న్యూయార్క్లో సో కార్లో సీట్లో కూర్చున్నాడు నేను ఇవతల సీట్లోనే కూర్చున్నాను అవతల సీట్లో కూర్చున్నాడు చేతిలో ఓ చేతిలో బా బాక్స్ పట్టుకున్నాడు బాక్స్ కాదు సెల్ ఫోన్ పట్టుకున్నాడు ఇంకో చేతిలో కాఫీ కప్పు మెక్దార్డు కాఫీ కప్పు పట్టుకున్నాడు సెల్ ఫోన్ పట్టుకున్నాడు ఇప్పుడు రెండే చేతులు చతుర్భుజానా నాలుగు భుజాలు లేవు కదా భుజాలు ఉంటా ఇప్పుడు స్టీరింగ్ వీల్ పట్టు ఆల్రెడీ ఇంజిన్ ఆన్ చేసేసాడు ఇంజన్ ఆన్ చేయడం కాఫీ అయ్యాక ఇంజన్ ఆన్ చేయొచ్చు కదా టైం అయిపోతుంది మరి అంత ఆలస్యంగా ఎవడు బయలుదేరమన్నాడు నిన్ను కాదు రాత్రి పడుకునే వాడికి ఆలస్యమైంది చూడండి వన్ థింగ్ లీడ్స్ టుదే అండ్ సో ఆలస్యంగా బయలుదేరుతాడు టైం అయిపోతుంది కారులో కూర్చుంటాడు ఆన్ చేసేస్తాడు కాఫీ పట్టుకుంటాడు సెల్ ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నాడు పెళ్ళంతో ఆ కారు ఆన్ చేసేసాడు బెల్ట్ పెట్టుకోలేదు నేనున్నాను బెల్ట్ పెట్టుకోలేదయా అను ఇప్పుడు ఇప్పుడు అతను నన్ను తీసుకెళ్ళాలి కాబట్టి మరి యువత గోయల బెల్ట్ పెట్టుకోవాలా బాబు పోలీస్ ఆపుతాడు లేక అరెస్ట్ చేస్తాడు పోలీసు బెల్ట్ పెట్టుకోమంటే ఆ బెల్ట్ పట్టద్దు ఆ కాఫీ నా చేతికి ఆ సెల్ ఫోన్ అక్కడ పారే ఇంజిన్ ఆఫ్ చేయి ఇంకా గరాజులోనే ఉన్నాం ఇంజన్ ఆఫ్ చేయి అని నేను కోపంగా గట్టిగా చెప్పాను కోపంగా ఏం గట్టిగా చెప్పాను ఏమిటన్నా ఏమిటి స్వామి ఇలా కాఫీ ఇక్కడే నా చేతికి ఆ సెల్ ఫోన్ ఇలా ఇంజిన్ ఆఫ్ చేయి ఇప్పుడు బెల్ట్ పెట్టి ఇప్పుడు ఆన్ చేయి ఇంజిన్ లేకపోతే ముందు కాఫీ త్యాగెస్ ఆ సెల్ ఫోన్ బంద్ పెట్టేసే నా చేతికి నేను అమ్మ ఇప్పుడు మాట్లాడమ్మా మీ భర్త మీతో తర్వాత సాయంకాలం మాట్లాడతాడమ్మా ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఇంజిన్ ఆన్ ఇంజిన్ ఆన్ చేయి కాఫీ ఫినిష్ చేయి తర్వాత ఇంజిన్ ఆన్ చేయి దిస్ ఇస్ కాల్డ్ కర్మణ్యత రెస్ట్లెస్నెస్ అర్థం ఏంటంటే మీకు రెస్ట్లెస్ రజోగుణం అంటే ఎలా ఉంటుందో చెప్తాను తర్వాత నేను సికింద్రాబాద్ మీదిగా వెళ్తే నేను చూశాను ఒక యంగ్ లేడీ వెరీ యంగ్ లేడీ వెరీ విత్ గుడ్ లుకింగ్ అండ్ మంచి యాక్టివ్ యంగ్ లేడీ ఏదో ఉద్యోగం ఏదో కంప్యూటర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది ప్రియుడిని వాడిని పట్టుకుని చేపట్టుకోండి సహజం సెల్ ఫోన్ మాట్లాడుకోండి పెద్ద బ్యాగ్ ఇటువైపు మొక్కి పట్టుకోండి ప్రియుడిని వదిలిపెట్టుకోండి ప్రియుడినైనా వదిలిపెట్టచ్చు కదా వాడిని వదిలిపెట్టదు సెల్ ఫోన్ మాట్లా రోడ్డు అడ్డంగా దాటుతోంది ట్రాఫిక్ You can rubber the traffic. Chudamma, you give up that guy. Give up the cell phone. Cross the road. Footpath me in the middle. I'll go to a place. I'll go to a place. I'll go to a place. A cell phone. I'll go to a place. A place. A place. A place. I'll go to a place. I'll go to a place. I'll go to a place. What do you want? I'll go to the cell phone. Hold on to this guy. He's like that. This is called Vajoguna. Restlessness. Restlessness. ఇంకా తమో గుణంలోకి రాబోతున్నాను ఇప్పుడు ఈ రజోగుణము తమో గుణము ఏం చేస్తాయి వీటి గురించి ఎందుకు చర్చ అంటే ఇవి చేస్తాయంటే సత్వగుణాన్ని కట్టేస్తాయి కవర్ చేసి పారేస్తాయి సత్వగుణము అంటే ఏమిటో తెలుస్తున్నా జ్ఞానము శాంతి తర్వాత హార్మోని హార్మోని అన్నది సత్వగుణం హార్మోని అంటే ఏమిటో తెలుసునా బాహ్యంతో అంతరానికి ఆంతరంతో బాహ్యానికి మధ్యన అంతరము లేదు దెర్ ఈజ్ హార్మోని అంటే బయట ఉన్న పరిస్థితులు నా లోపల అనుకూలంగా ఉన్నాయి నా లోపల ఉండే మనస్సు బయట అనుకూలముగా ఉన్నది ఆర్ యూ ఓకే విత్ ఫుడ్ ఎస్ ఆర్ యూ ఓకే విత్ పీపుల్ ఎస్ ఆర్ యూ ఓకే విత్ వెదర్ ఎస్ ఆర్ యూ ఓకే విత్ అరేంజ్మెంట్స్ ఎస్ Are you okay with everything? Yes, that is harmony. You got the point? That is harmony. Harmony like putte, Jeevital, what you have to do, how you have to say, weather is going on. If you have weather, you have to say, you have to say, you have to say, you have to say, what you have to say, what you have to say, you have to say, అయితే అమ్మగారు కులాస ఏం కులాసండి కాఫీ కూడా పెట్టించేది లేకుండా మనసు మీద పడి ఉంది ఆవిడ కూడా అంత కులాసా కలిది ఈ మధ్యన సర్వీస్ కూడా చేయడం తగ్గిపోయింది పోలేండి పెద్దవారు కదా మనమే కదా ఆమె కూడా పెద్దవారు కూతురు ఉన్న వాళ్ళు చెప్పిన మాట వినరు కదండి మనవాళ్ళు బాగా ఆడుకుంటున్నారంటే చెప్పిన మాట వినరండి వీళ్ళకి ఆల్రెడీ తప్పుకోలేకపోతున్నాం ఇంట్లో మనవాళ్ళు కదా ఎప్పుడు టీవీ ముందు కూర్చొని మన ఛానల్ చూడండి ఎవరు వాళ్ళ ఛానలే చూస్తూ ఉంటారు ఈయనకి ఆయన పోటీ మొదలెండి న్యూస్ పేపర్ చదువుకుంటాం న్యూస్ పేపర్ నుండి దిక్కుమాలిన వార్తలు అంటే మనస్సుకు శాంతి లేదు న్యూస్ పేపర్ కూడా అధ్వానంగా ఉందండి ఈ మధ్యన ఏది బాగున్నది ఏదో ఒకటి చెప్పండి అంటే చూడండి ఈ మధ్యనే కోకిలు పదిహేను రోజుల నుంచి చక్కగా పొద్దున్న సంగీతక చర్య చేస్తోంది పునాది వినకపోయారా అంటే నాకు కోకిలు నాకు అది దృష్టి లేదుగా కోకిలు వచ్చి కదా చేస్తుందా అది నాది తెలి కోకిలు ఉన్నాయా మన హైదరాబాద్లో అంటే అర్థం ఏంటి డేర్ ఇస్ నో హార్మోని హార్మోనీ అనేది లేదు ఎందుకు లేదు హార్మోని ప్రజోగుణం ప్రజోగుణం ఉన్నంత వరకు హార్మోని ఉండదు హార్మోని హార్మోని అంటే దానికి తెలుగులో సమరసత అంటారు సమరసత సమరసత అంటే ఎలా ఉంటుందండి ఏదో పిల్లలు వాళ్ళ తింటాల్లో వాళ్ళు పడుతున్నారండి పాపం శుభం చిన్నపిల్లలు అల్లరి చేస్తారండి చిన్న వయసులో కదా అల్లరి చేసి వాళ్ళు అల్లరి చెప్తే మనం అల్లరి చేస్తామని ఏ వాడు సీవీ టీవీ పోలరాన్న తు చూడు నేను చూడకపోయినా పర్వాలేదు నేను తర్వాత చూస్తాను లేదు స్కూల్కి వెళ్ళాక నేను చూస్తానులే భోజనం భోజనాన్ని ఏముందండి ఇప్పటికే ఎక్కువై భోజనం ఇబ్బంది పడుతుంది తప్ప భోజనం గురించి అసలు సమస్య లేదు మనకి ఎంత గుప్పిడు అన్నం పెడితే అమృతంతో సమానం సో దిస్ గై ఈజ్ ఇన్ హార్మోని అది సత్లో రజోగుణము ఏం చేస్తుందంటే హార్మోని నాశనం చేసి పెడుతుంది లెట్ అస్ మూవ్ ఆన్ టు తమోగుణ అప్పుడు ఆ తర్వాత మనం ఏం చూడాల్సి ఉంటుందంటే ఈ రజస్తమో గుణములను అధిగమించుట ఎట్లు అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది తమస్తాన జంవిద్ధి మోహనం సర్వదేహినా ప్రమాదాల నిద్రాభి తన్నిబ్నాతి భారత భారత అంటే భరత వంశీయుడవైన ఓ అర్జున ఉత్తిష్టత మాస్వత్ అగ్నిమిచ్చం భారతాహ అనో మంత్రం ఒకటి ఉంది ఓ భారతా అంటే భారతదేశంలో పుట్టిన వారా లేచి నిలబడండి అంటే లేక రేకప్ అంటే జ్ఞానమును సంపాదించండి అని అర్థం మా స్వప్త అలా నిద్రపోవద్దు అంటే అజ్ఞాన నిద్రలో ఉండద్దు అగ్నిం ఇచ్చధ్వం అగ్ని కోరుకోండి అంటే కర్మాగ్ని కర్మను చేసేటువంటి అగ్ని నాకు కావాలి నేను కర్మలను చేయాలి నిత్యకర్మానుష్ఠానం చేయాలి కదా మరి తర్వాత అగ్ని ఉన్నట్లయితే నా గృహంలో అగ్ని ఉన్నట్లయితే నేను ఆహారాన్ని తయారు చేసి బిచ్చగాళ్ళకి పేదవాళ్ళకి లేదా అతిథులకి నేను ఇస్తాను కాబట్టి నాకు అగ్ని ఉండాలి పొయ్యిలో పిల్లి లేచిందా అని అడుగుతాను లేదంటే మా పొయ్యిలో పిల్లి ఇంకా లేవలేదు పొద్దున్న ఏడయింది ఏమంటే పొయ్యిలో పిల్లి లేచిందా అంటే లేచిందంటే ఒకప్పుడు కాఫీ అడగచ్చు ఇవ్వచ్చు మా పియ్య పొయ్యిలో ఇంకా లేవలేదు అంటే పిల్లి పిల్లి పొయ్యిలో పొడుక్కుంటుంది వెళ్ళి వెచ్చగా ఉంటుందని అక్కడ పొడుక్కుంటుంది అది పొద్దున్నే వెళ్ళి మీరు ఐదింటికి వెళ్ళి దాన్ని లేవగొట్టేసి కొబ్బరికులో ఇవ్వబెట్టి పొయ్యి వెలిగించి కొంచెం పాలు కాచితే కాఫీ టికాషం కూడా తీసుకుంటే పాపం అతిథికి ఎవరికైనా పొద్దున్నే ఏడు గంటలకి ఎవండి పొయ్యిలో పిల్ల లేచిందండి కూర్చోండి మీరు కాఫీ తాగుతారా టీ తవ్వుతారా అని ఇవ్వచ్చు అగ్నిని మనం కోరుకోవాలి అగ్ని ఉండాలి గృహస్థులకి సన్యాసులకు అగ్ని కాదు కానీ గృహస్థులకు ఉండాలి అగ్నిమిక్షద్ధం భారత తర్వాత ఉపాసనాగ్ని గాయత్రీ మంత్రానుష్ఠానం అదే అగ్ని జ్ఞానాగ్ని ఓ భారతాహ ఓ భారతీయులారా మీరు ఈ జ్ఞానాగ్ని కోరుకోండు అని ఓ మంత్రం అన్నది కాబట్టి హే భారత భరతవంశీయుడా లేదా భాయాం రత భా అంటే జ్ఞానము జ్ఞానమునందు ప్రీతి గలవాడా భారత మంచి అర్థం కాబట్టి హే అర్జున అది అడ్రస్ సంబోధన తూ ఈ తూ అనే మాట చాలా చెప్తా ఇంట్రెస్టింగ్ వర్డ్ మీకు రజోగుణం దగ్గర తూ లేదు సత్వగుణం దగ్గర తూ అక్కర్నే లేదు సత్వగుణం మంచిది రజోగుణం చెడ్డది అయినా తూ లేదు తమోగుణం దగ్గరకు వచ్చేప్పుడు తూ పెట్టేటంటే ఇది మరీ చెడ్డది అని అర్థం రజోగుణము కంటే కూడా ఇది చెడ్డది వాస్తవంలో కావండి మీరు చెప్పండి రావణాసురుడు మంచివాడా లేకపోతే మారీజుడు మంచివాడ అలా వాడికి రవణాసుకి లేకపోతే ఓపెన్ చేయండి హిరణ్యకశపుడు మంచివాడా హిరణ్యాక్షుడు మంచివాడ అదే ఇద్దరూ మంచివాళ్ళు కాదు ఇద్దరూ చెడ్డవాళ్లే దీంతో ఎవడు ఎక్కువ చెడ్డవాడు అంటారు హిరణ్యాక్షుడు ఎక్కువ చెడ్డ హిరణ్యకషపుడు ఎక్కువ చెడ్డవాడ అంటే ఏమున్నాయా ఇద్దరూ చెడ్డవాళ్ళే ఇద్దరూ బ్యాడ్ పీపులే ఈ రఘో గుణం తమో గుణం అలాంటివి దే ఆర్ ఈక్వల్లీ బ్యాడ్ కానీ ఓ సందర్భంలో ఏమంటాం రజోగుణం కంటే తమో గుణం మరింత చెడ్డది అంటాం కానీ ఇంకో సందర్భంలో తమో గుణమే నయంంద్రా బాబు ఈ రజోగుణం కంటే అని అన్నా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు బోతార్ ఈక్వల్లీ బ్యాడ్ చండాసురుడు చెడ్డవాడా ముండాసురుడు చెడ్డవాడా అంటే ఇద్దరూ చెడ్డవాళ్లే చండాముండా అంటారు చున్నిమున్ని అని కూడా అంటారు చండాముండా బోతారు ఈక్వల్లీ బ్యాడ్ వీళ్ళు మళ్ళీ వీడు గొప్ప వీడు వాడు ఇంక తేడా ఏం లేదు సో తూ అంటే మరీ చెడ్డది సో ఓకే ఈ తమో గుణము ఇది ఎక్కడి నుంచి పుడుతుంది అజ్ఞానం నుంచి పుడుతుంది చాలా చెడ్డదండి అజ్ఞానము చాలా చెడ్డది చీకటి అంత చెడ్డది కాదు ఎందుకంటే మీరు చీకట్లో కొద్దిసేపు కూర్చుని ఉంటే మీ కళ్ళు ఆ చీకటికి అలవాటు పడతాయి అప్పుడు మీకు దారి కనపడుతుంది కానీ అజ్ఞానంలో అలవాటు పడ్డము దారి కనపడ్డము అనేది ఏది ఉండదు అజ్ఞానము చాలా చెడ్డది సో ఈ అజ్ఞానం గురించి నేను వివరిస్తాను మరి వివరించాల్సి ఉంటుంది తమో గుణం సో యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్ విత్ అన్ ఓపెన్ మైండ్ ఓకే ఈ అజ్ఞానం ఏం చేస్తుందో అజ్ఞానం నుంచి పుడుతుంది తమో పుట్టి ఇదేం చేస్తుందో తెలిసిన అంటే తమోగుణానికి అర్థం ఏం చెప్పినట్టయింది అవివేకమని అజ్ఞానం నుంచి అవివేకం పుడుతుంది ఇప్పుడు త్రాడు అని తెలియకపోతే అజ్ఞానం దాని నుంచి అవివేకం పుడుతుంది ఏమిటి ఇది త్రాడు ఇది పాము అనే తేడా తెలియకపోవడం అప్పుడు వీడేమనుకుంటాడు ఇది పాము అని నిశ్చయించుకుని భయపడుతూ ఉంటాడు జేములు అలా ఏదో కేవలం రజ్జు సర్ప అంటే అదేదో దృష్టాంతం అనుకోద్దు మనుషుల జీవితాలకి చాలా లోతుగా అన్వయిస్తుంది ఆ దృష్టాంతం సో మోహనం సర్వదేహినాం ఈ తమో గుణం ఏం చేస్తుందంటే ఆ సకల ప్రాణులను అనగా మానవులను మోహింపజేస్తుంది మోహమును కలిగిస్తుంది మొహవైచిత్యే అంటే అక్కడ సత్యమును వీడు అసత్యంగా తెలుసుకుంటాడు అసత్యమును సత్యంగా తెలుసుకుంటాడు దాని పేరు మోహము నిత్యమును అనిత్యముగా అనిత్యమును నిత్యముగా తెలుసుకుంటాడు అది మోహము ఏది కార్యమో అది అకార్యమని ఏది అకార్యమో అది కార్యమని భ్రమపడతాడు దాని పేరు మోహము ఇప్పుడు పశువులను హింసించి దేవుణ్ణి పూజిస్తున్నాను అనుకుంటాడు అది మోహము మోహం అంటే ఎలా చెప్పాను ఒకసారి పది మంది బండి ఎక్కి దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళారు పది మంది ఎక్కారు బండి ఆ ఎద్దులు రెండు ఎద్దులు లాగి బండి మీద నలుగురు వెళ్తే పర్వాలేదు అసలు బండి ఎద్దు భుజం మీద బండి పెట్టేటంటేనే దాని మీద హింస పోనీదో బళ్ళు లాగుతున్నాయి అలవాటు పడ్డాయి నలుగురు ఎక్కారు వెళ్ళారు అంటారు అనుకోవచ్చు వీళ్ళు పది మంది ఎక్కారు మొత్తం స్వయంగా అంతా ఎక్కేసాడు ఎక్కేసి ఇప్పుడు దర్శనానికి ఎవళ్ళ దర్శనం శివుడిని దర్శించారు శివుడి వాహనం ఏమిటి ఎద్దు వీడు వీడు ఏమన్నా ఎద్దు కాదు అక్కడ అది ధర్మవృషా గుండ అది సింబాలిక్ కాబట్టి ఆ ప్రాబ్లం నాకు లేదు కానీ వీడు ఎద్దే వాహనం అనుకుంటున్నాడు కదా వాడి దృష్టిలో నిజంగా ఎద్దు మీదనే శివుడు వెళ్తాడని కదా వాడు చెప్పేది మరి ఈ శివుడు ఎక్కే ఎద్దు నువ్వు ఎక్కినట్టు తర్వాత దేవుడు దర్శనానికి నడిచి వెళ్ళాలి కానీ గుర్రం మీదో లేకపోతే ఎద్దు మీదో ఎక్కి వెళ్తే ఆ ఎద్దులో ఎవళ్ళున్నారు దేవుడు ఉన్నాడు గుర్రంలో ఎవళ్ళు ఉన్నారు దేవుడు ఉన్నాడు ఆ గుర్రంలో దేవుడిని ఎద్దులో దేవుడిని చూడటం చేతగాక కుర్రవంకు ఎదో ఎక్కి దేవుణ్ణి చూడడానికి వెళ్తాడు దీని పేరే మోహము బ్లాక్లో లడ్డూ కొంటాడు బ్లాక్లో కొంటాడు దాని పేరేమిటి మోహము బ్లాక్లో కొన్న లడ్డూ అది అధర్మార్జితమైన లడ్డూ అవుతుందా లేకపోతే ప్రసాదం అవుతుందా అధర్మం అవుతుంది మరిది మోహం కదా మరిది బ్లాక్లోనేమో టికెట్ కొని దూరి ముందుకు వెళ్ళి ముందు వెళ్ళి దర్శనం చేసి అది మోహం అది అజ్ఞానం అది మోహం కాదు ఎవరైనా చెప్పేవాళ్ళు లేరు కదా లేకపోయారు బట్ అది సో మీకు మోహం అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా ఏ పని తప్పో అది ఒప్పు ఏ పని ఒప్పో అది తప్పనుకుంటాడు ఎంత తప్పది ఇప్పుడు డబ్బు తీసుకుని ఓటు వేశారనుకోండి అది ఎంత తప్పది అలా చేయకూడదు మళ్ళీ డెమోక్రసీ అంటూ ఉండడం దాంట్లో డెమోక్రసీ ఏముంది డబ్బు తీసుకుని ఓట్లు వేస్తే డెమోక్రసీ ఎలా అవుతుంది సో ఎనీవే సో ఈ విధంగా ఈ మోహము మోహనం సర్వదేహినాం ఈ శ్లోకం రేపు ఫిఫ్నిషేదా ఓం పూర్ణముద పూర్ణముదం పూర్ణ పూర్ణముదక్ష్యేర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యతే శాంతి శాంతి